దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను రాత్రికాల సమయంలో దేవుడి ఇచ్చిన యొక్క నాణ్యతను దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంటున్నాను మరి రాత్రికాల సమయంలో వచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక మరి సాయంకాల సమయంలో మరి స్కైపు ఆరాధనను మనం ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం శాంతమ సిస్టర్ ప్రైజ్లాడు మా పరిశుద్ధుడా పరిశుద్ధుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఏసయ్య నీకు వంద నాలుగు స్తోత్రం స్తోత్రాలు నాయన దయగలిగిన మా తండ్రి ప్రేమ గల దేవ నీకు వంద నాలుగు తండ్రి ఇద్దిన మంత ప్రభ నీ బలమైన వెక్కల కింద ప్రభ మమ్మల్ని భద్రపరిచి కాచి కరుణించి కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యా మీరు చూసిన మేల్ ఉపకారాలకైనా అయినా మీ కోట్ల అధి వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా ప్రభా పరిశుద్ధుడా నీకే వందనాలు వేసాయా కృపగల తండ్రి ప్రభా తండ్రి మీ రక్తం ఇచ్చిన ఆయన మమ్మల్ తండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీ కోట్ల అధి ఇదిగో ప్రభావా నీకే వందనాలు చెల్లించుకున్నావు ప్రభావ ఆన్లైన్ ప్రార్థనలు ప్రభావా అయ్యా మీరు దిహండ్ వేసేయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాయన ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి పరిశుద్ధుడానికి వందనాలు నాయన ఆరాధనల ప్రభావ మీరు పొందండి నాయన పాటల ద్వారా మీరు పొందండి వాక్యం ద్వారా ప్రభా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా మీ కాయస్కరం మాలో నుండి విడిచిపెట్టి కృపద ఇచ్చేయండి నాయన ప్రభా చెప్పబడి వాక్యం నాయన ప్రతి ఒక్క హృదయాలు ఫలించేలాగా మీరు కృపద ఇచ్చేయండి నాయన ఫలించాలా ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా సర్వోన్నతుల సర్వ సర్వాధికారి సర్వశక్తి మంత్రుడానికి వందన రాజా లేరక్షణ లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా నీ వాక్యం వినకుండా ఎందరో ఉన్నారు ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభావ నీ వాక్యం వినే దయచేయండి మారు మనిషి దయచేయండి ప్రభావ నిజమైన దేవుడు తెలుసుకునే కృప దయచ్చేయండి నీ బలమైన రెక్కల కింద వాళ్ళు కూడా వచ్చి నాయన సురక్షితంగా నీ రెక్కల కింద వాళ్ళను భద్రపరిచేయండి నాయన నేను సురక్షితంగా నేను ఎక్కల కింద ఉన్నట్లు వాళ్ళు కూడా మీరు తోడుకొని రండి పరిస్థితుడానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభావం జాయిన్ అయ్యి కూరపదా ఇచ్చేయండి ఆన్లైన్ ప్రార్థనలో ప్రభావ మీరే ఆత్మ నడిపింపుదా ఇచ్చేయండి నాయన జాయిన్ కావాల్సిన బిడ్డలందరినీ మీరు నడిపించండి పరిషితుడానికి వందనాలు ప్రభావకరంగా ఈ ప్రార్థన ప్రభావ మీరు జరిపించండి కోడికను మీరు జరిపించండి ప్రభావ వాక్యం ద్వారా మాట్లాడండి ఆది మందులు కొనే అంతవరకు నాయన మీ ఆరాధన అంతట్లా ప్రభావ తోడుని మీ ఆత్మ నడిపింపదై చేయమని ఏసయ నీకే హస్తానికి అప్ప చెప్పుకుంటున్నాం నాయన మీరే సహాయం చేసి నడిపించమని ఏసయ్యా పరిశుద్ధ నామం ప్రార్థించి ఆడుకుంటున్నాను తండ్రి చెప్పండి మీరు పాఠండి బ్రదర్ ఓకే పాడుతూ యశుక జాయి హే హుకే సంలే హలే హలే అలే లుయా హలే హలే యశు కే సంయేహ యశుక సంగ అుయా అుయా అన్నాకు య జా యశుకినా జనా ది యశుకి మేజాంగే हम के संग। आलेलुया, आलेलुया, आलेलुया, आलेलुया, आलेलुया। ీ అక ఆయకు లేక ఎమ్కు లేక యశ్వే యశు అుయా అం దళానా జా దం దళానా జా యశ్వేహ సాధీ స్వర్గ దేశ మేగే సాప సుద్ధిగే కే సంగ అుయా అనే అనుయ అనే యూ కేసే హింగే హిషు కేస అుయా అమీన్ బ్రదర్ అమీన్ బ్రదర్ థ్యాంక్ యూ దేవి పరిశుద్ధ నామానికి వందనాలు మీ అందరికీ మరి దేవి నామంలో శుభం తెలియజేస్తుంటున్నారు మరి షారుణ్ సిస్టర్ వారు వచ్చారీప సిస్టర్ ప్రైజ్ లోస్టర్ సిస్టర్ జాయిన్ అవుతుంది ఎవరన్నా ఏమో ఒకసారి అన్నా అప్పటి వరకు పాట పాడాలా ప్రైజ్ లోడన్నా ప్రైజ్ లో సంతోషం బ్రదర్ థ్యాంక్ యూ ప్రయడం ఒక పాట పాడత ఓకేనా వాయిస్ ఓకే బేదర్ ఫైన్ బేదర్ మంచిగా ఉంది వాయిస్ ఓకే అన్నా థ్యాంక్ యూ ఏ సూపరిషుద్ధ నా ఎప్పుడు అధిక స్తోత్రము ఏ సుపరిషుద్ధనా ఎప్పుడు అధిక స్తోత్రము పరమునామాం శక్తి గి నటి నామా ఇ పరమునామా తీగలిగినటి నామాది పరిశుద్ధులు స్థుతించు నామామిది పరిశుద్ధులు స్థుతించు నామామిది ఎు పరిశుద్ధ నామమునకు నాకు ఎప్పుడు అది సుపరిశు దము నకు ఇప్పుడు అధిక స్తోత్రము సైతానున్ పాతలమును జైజ్ వీరత్వము బల నమామిది సైతానున్ పాతలమును జీజ్ వీరత్వము గల నామాది జయ ముందేదము ఈ నామునా జయ ముందేదము ఈ నమమునా సుపరిశుద్ధ నామమునకు ఇప్పుడు సుపరిశుద్ధనామమునక్ ఇప్పుడు అధిక స్తోత్రము నశించు పాపుల రక్షించలోక మునకి తెచ్చిన నమేది నశించు పాపుల ర లో మూనకే తెచ్చిన నామా మీది పారోకానకు చేర్చు నామా మీది పారోకానకు చేర్చు నామా మీది పరిశుద్ధ నామానకు ఎప్పుడు అధిక స్తోత్రము సు పరిశుతనామము నాకు ఇప్పుడు అధిక స్తోత్రము ఉత్తమ భక్తుల పొగడిస్తూ తీంచు ఉన్నత దేవుని నామ మీది ఉత్తమ భక్త తుల పొగొడిస్తూ తీంచు ఉన్నత దేవుని నామా మీది లోకమంతా ప్రకాశించే నామాది లోకమంత ప్రకాశించే నామాది ఏ సుపరిషుద్ధ నామమునకు ఎ ఇప్పుడు అధిక స్తోత్రము ఈ సుపరిశోధనామము నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రము శోధన బాధల కష్ట సమయ ఓదార్చినాడు పునామా మీది శుధన బాధల కష్ట సమయా ఊదార్చి నాడు పునామా ఆటంకా మో తొలగించు నామా మీది ఆటంకము తొలగించు నామాది సుపరిశుద్ధ నామునకు ఎ స్తోత్రము ఏ సుపరిశుద్ధ నాము నాకు ఎప్పుడు ఆది క స్తోత్రము అలా థ్యాంక్ యూ అన్న ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సన్యాసి ప్రైజ్ లాట్ సార్ పాకనిక రంగలు దేవా ఏసీఆ ప్రభాతం ఇచ్చిన సమయంలో బట్టి లెక్కలేని వేలాది వంద్రోతాలు ఏసీఆ ప్రభాతం పొద్దు నుంచి కూడా కాపాడానికి వేలాది వందర్వాత మిమ్మల్ని ఆన్లైన్ ఇప్పుడు బిడ్డని నాక్కకున్న తర్వాత మిమ్మల్ని వాక్యం తర్వాత మిమ్మల్ని చిన్న చిన్నగా ప్రభాతం మీ యొక్క ఆత్మ సంబంధించమని ప్రార్థిస్తున్నాను రాకండి వస్తుంత జ్ఞానం కొట్టి పరిస్థితి ఒక జ్ఞానంతో మనం నడిపించుకుని మాతో మార్పు మార్పులు మీ జీవితం మాకు అనుగ్రహించని ప్రార్థిస్తూ సుక్రీస్తున్నా కూడా ప్రార్థిస్తున్నాను రాకండి అనుకుంటుందండి జోబు గ్రంథము జో జో ఫార్టీన్ టు టెన్త్ మరియు ఇక్కడ మనకి వాటింగ్ మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోహువ అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యోహువ అతనికి దయచేసాను అయితే ఈ వాక్యాన్ని మనం గ్రహించాము ఈ రోజు మనం మనతో మాట్లాడుతున్న యోగుడు నేను వాక్యం ధ్యానించినప్పుడు నేను ఏది చెప్పాలనేసి అనుకున్నాను సిస్టర్ నన్ను టూ డేస్ నుంచి అడుగుతున్నారు నేను అసలు చూసుకోలేదు ఇందులో ఉందనేది నా వాక్యం చెప్పేది తర్వాత సిస్టర్ ఫోన్ చేసి చెప్తే మళ్ళీ ఈరోజు పెరిగింది అనమాట అయితే ప్రార్థన కోసము నేను ప్రార్థన చేయడంలో ఎంత ఇంపార్టెన్స్ అనేది నేను ప్రార్థించినప్పుడు నాకు అనిపించింది అయితే ఇక్కడ మనం మెయిన్ అయితే యోపుని చూసుకుంటాం ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మెయిన్ గా అంటే బైబిల్లో మనం ఎంతో మంది చూస్తున్నాం మనం శిష్యులను చూస్తున్నాము ముందు అంత ముందుకున్న ప్రవర్తన చూస్తున్నాము రాజులను చూస్తున్నాము ప్రతి ఒక్కరు మాత్రం మనము చూస్తూ ప్రార్థన మీద ప్రార్థన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుసు కానీ కూడా మళ్ళీ కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కదా మనం ప్రార్థన చేస్తాము ప్రార్థన అనుకుంటాము కొన్ని కొన్నిసార్ నార్మల్ ప్రార్థన చేసి మనం ముగిస్తూ ఉంటాం నార్మల్ గా మనం చేసుకొని మనము ముగిస్తా ఉంటాం ప్రార్థన నాకైతే ఎప్పుడు ప్రార్థన తలెంపు వస్తుంది కానీ నేనేం చేస్తున్నానంటే నార్మల్ గా మనసులో బాగా దేవునితో అంటే కొత్త చెప్పుకోలేనప్పుడు ఎక్కువ మా చేసినప్పుడు అప్పుడు దేవుని షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ సేఫ్ చేస్తాను లేదంటే నార్మల్ గా ప్రభా జరిగిన విషయాలను బట్టి నార్మల్ గా ఇంకేంటంటే మనకి అవసరం బట్టి చేస్తుంటాం చాలా తరలి జరిగిపోయిందనమాట నేను కానీ దేవుడు మళ్ళీ మాట్లాడుతున్న ఈరోజు మనము యాక్చువల్ గా మన కోసమే కాకుండా ఇతరుల కోసం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోగ గ్రంథం ద్వారా అయితే నేను ఈ వాక్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నప్పుడు నాకు అనిపించింది అసలు అంటే ప్రార్థన ఆగ మట్టుకు నేను గా చేసుకున్నట్టు చేస్తా ఉంటాం అంటే వి విల్ నాట్ రిమెంబర్ వీ ఓంట్ రిమెంబర్ ఎట్లా ఎందుకంటే టైం లేదని అని చెప్తుంటాం ఒక్కొక్కసారి టైం లేదనుకుంటాం ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం బయకులో పడి ఇంపార్టెంట్ నిశ్చయాన్ని మనం ఓసం ప్రార్థించాలనుకుంటామో మర్చిపోతా ఉంటాం అనమాట అయితే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం గ్రహిస్తున్నాం అంటే ఒక వినో మనము మనది మనం చేసుకున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడు అనుగ్రహిస్తాడు మనం ఏం అడిగినామో అది ఒక దేవుడు ఇస్తాడు మనకి అనుగ్రహిస్తాడు మనకి అడిగిన ఇస్తాడు మనకి నీకు సక్సెస్ కావాలంటే ఇస్తాడు వాట్ ఎవర్ యు ఆస్క్ ఆయన ఏం టైం అంటే కొంచెం ఆలస్యమైనా కూడా దేవుడు మనకి ఏ టైంలో ఎట్లా ఇవ్వాలన్నది ఇచ్చేస్తాడు కాకపోతే మనం ఇంకా ఇతరుల కొంచెం ప్రార్థన రెండంతలుగా మనము ఆశీర్వాదం పొందుతాం మనకి అటు వాకింగ్ ద్వారా మనతో ఫార్టీ టూ వర్స్ లో ఇక్కడ యోబు ఫార్టీ టూ టెన్త్ వర్స్ లో చూసుకుంటే మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము మనము స్నేహితుల కోసం రియల్ గా అసలు నార్మల్ గా అయితే వాళ్ళని రేల్ చూస్తాం కాబట్టి నార్మల్ గా అంతగానో చేయలేం అనమాట మనము కొంతమంది ఏంటంటే స్నేహితులుగా ఉండి కూడా మనము చాలా మందిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఇక్కడ యోపు నిజంగా తగ్గించుకుని వాళ్ళ స్నేహితుల కోసం కూడా ఆయన ప్రార్థించలేదు అసలు అసలు అంతవరకు మనం చేస్తామా ఎప్పుడైనా వాళ్ళు చెప్తేనే ఎవరన్నా మన ఫ్రెండ్స్ కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరైనా మనకి రిక్వెస్ట్ చేసినప్పుడే కొంచెం ప్రార్థించండి మా కోసం అన్నప్పుడే మనం ప్రార్థిస్తాం కానీ రియల్ గా మాత్రం ఎక్కువైతే మనము ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకోము మనము మన ఫ్యామిలీ మెంబర్స్ నేర్చుకుంటాం మన మన పిల్లల కోసము మన సేవకుల కోసము మనము చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ మన స్నేహితుల కోసం స్నేహితులలో కూడా అది ఎవరన్నా ఉండొచ్చు మనకు మన అన్ని వాళ్ళు ఏం అనుకోకుండా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళు అంటే దీన్ని అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న రోజు మనం మన మన స్నేహితుల కోసం మనము ప్రార్థించాలండి చేసినా మనము అది ఎట్లా ఉంటుంది మనకి రెండంతలుగా మనకి ఆశీర్వాదం పొందుకుందాం అప్పుడు ఇక్కడ ఇక్కడ యోగు ఎట్లా చేసిన తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యోగువా అతనికి క్షేమస్థితిని అంటే ఆయన ఏ విధంగా ఆయన ఆయన మరలా అతనికి ఆయన అను ఇంకా అంటే ఇప్పుడు మట్టుకే కాకుండా ఇంకా తరతలుగా ఉండేలాగా ఆయనకు ఆస్వాదించిన దేవుడు అతనికి దయచేసి మరి యోగునకు పూర్వము కలిగిన అంటే ముందున్న దానికన్నా ఆశోదం కంటే దానికన్నా రెండంతలుగా అధికముగా యోహ అతనికి దయచేసింది చూడండి ఎంత ఇంత గ్రేట్ థింగ్ అది ఇది మనకి అంటే ఇప్పుడు మనము మనకి వెళ్ళకుండానే మనం ప్రార్థించినప్పుడు ఇతరుల కోసము మన స్నేహితుల కోసం కానీ ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు ఏమవుతుంది మనకి వెళ్ళకుండానే ఆశోధన రెండింతలుగా అవుతుంది ఇంకా రెండింతలుగా ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ కూడా మనకి మళ్ళీ మన రెండింతలు కానీ ముందే ఉంది అనుకో ఇంకా ఇంకా నాలుగింతలు అట్లా మనకి ఆశీర్వాదం కలుగుతా ఉంటారనమాట దేవుడు అంటున్నారు మనము ఎప్పుడైనా కూడా మన స్నేహితుల కోసం కూడా ప్రార్థించాలన్నమాట ఇది మన బాధ్యతనే అది ఒక సేవకులు కానీ మనము మనం ఏం చేస్తామంటే సేవ చేసినప్పుడు మెయిన్ గా అయితే సేవకుల కోసం మనం చేయిస్తాం అది చాలా ఇంపార్టెంట్ మన స్నేహితుల కోసం కూడా మనము చేయాలి అది కూడా మన చేతులు మనకే దేవుడు ఒక చెప్తున్నాడు మీ స్నేహితులు వాళ్ళ వాళ్ళ స్నేహితులలో చాలా మంది అన్నిలు ఉంటా ఉంటుంది మాటలు అంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మనము వాళ్ళంత వాళ్ళు ఏ చెప్తే అగ్రి అవుతా ఉంటాం లేదంటే ఇంకొడలు కానీ మనము వాళ్ళ కోసం ప్రార్థించాలి ఏ విషయంలో ప్రార్థించాల వాళ్ళ వాళ్ళ రక్షణ కొరకి మనం ఫస్ట్ ప్రార్థించాలి మనం క్రైస్తవులుగా ఉండి మన స్నేహితులు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళు అన్నిగా ఉండి తెలియకుండా చేస్తే అది మన తప్పే ఎందుకంటే మనం ఇన్ని రోజులు వాళ్ళ స్నేహి మనము వాళ్ళకి స్నేహితులుగా ఉన్నాం వాళ్ళ కోసం ప్రార్థించినాం అసలు వాళ్ళ క్షేమావృద్ధి కోసం వాళ్ళ క్షేమం అంటే గా ఈ లోకల్ దొరికి క్షేమమే కాదు అసలు క్షేమం రక్షణ పొందడమే క్షేమము కదా నార్మల్ గా క్షేమంగా మనం అనుకుంటాం ఇలా కన్ని ఉన్నాయి కదా దగ్గర మంచి ఎంజాయింగ్ లైఫ్ అని ఉంటుంది అట్లా అనుకోని వాళ్ళకి ఉన్నాయి కదా ఇల్లు ఉంది ఆస్తుంది మంచి సర్జీ ఉంది జాబ్ ఉంది కదా మంచిగా అట్లా కాదు వాళ్ళకు ఇంకా మంచి హెల్తీగా కూడా కదా అని కాకుండా అసలు క్షేమంగా ఉండడం అంటే ఏంటిది వాళ్ళకి రక్షణ కలిగి ఉండడమే మనము మనం రక్షణ కలిగి ఉన్నప్పుడే క్షేమంగా ఉన్నట్టు ఈ లోకరీతిగా కాదు ఈ లోకరీతిగా చూసుకుంటే హెల్తీ హెల్తీగా ఉండడం అన్ని విధాలుగా అన్ని అసౌకర్యాలు ఉండడమే క్షేమంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఒకవేళ ఏ మనిషికైనా కూడా రక్షణ లేకపోతే వాళ్ళు క్షేమంగా ఉన్నట్లు కానే కాదు అసలు అందుకే మనము మన స్నేహితుల కోసము ప్రార్థించాలన్నమాట చేసినప్పుడే దేవుడు మనకి రెండు మెంతులుగా ఆశీదిస్తాడు అంటే మనం బలకొత్తం చేసినందుకు మన కొంతమంది మనం సెల్ఫిషిష్ గా కాదు మనము వాళ్ళ రక్షణ కోసము తప్పకుండా చేయాలి అది మన బాధ్యత కానీ దేవుడు మన జ్ఞాపకం చూస్తున్నాడు ఇంకా యోగు రెండో అధ్యాయంలో కూడా తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఒకసారి యోగు రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో తీసుకుంటే ఇక్కడ కూడా ఒకసారి చదువుతాడు వారు వచ్చి దూరముగా నిలువబడి కన్ను తెలిచి కన్ను లెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల తలల మీద దూడి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చివి అంటే ఇక్కడ చూడండి ఆ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళు యోగి విషయంలో చూసుకుంటే ఇక్కడ యోగి విషయం అయితే మనం నేనైతే నా కాకన్నా మీకు సేనికులకే అంటే మనం ఎన్నో సార్లు ఆ చాలా మంది సేవకుల ద్వారా కానీ వాకింగ్ చదివినప్పుడు కానీ యోగు గ్రంథం ఫస్ట్ మనము కలుస్తూ ఉంటాం అనమాట ఇక్కడ వారు వాళ్ళు కూడా వచ్చి ఆయన దగ్గర ఆయన ఆయన స్థితిని బట్టి ఇక్కడ ఎట్లా అంటే ఏడ్చి అంటే ఆయన చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండే యోగు అసలు ఈ సిచ్యువేషన్ ఇప్పుడైతే ఆ అట్లా మనము ఉండలేము అనమాట అలాంటి పరిస్థితి కానీ ఆయన ఉన్నాడు యోగు ఎందుకంటే అదంతా ఆయన టెస్టింగ్ టెస్టింగ్ పెట్టి దేవుడు చాలా సార్లు మనం అనుకుంటాం చా టెస్టింగ్ ఉన్నప్పుడు మనం గుర్తుపడతాం దేవుడు మనం టెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఏమనుకుంటామంటే ఇది రోజు సిమ్మలు దేవుడు సిమ్మలు పెట్టి కానీ దేవుడు టెస్ట్ చేస్తున్నా చెప్పి అనుకోని అనుకోండి టెస్ట్ పెడుతుంది ఏం చేసినా అసలు నాకు ఎందుకు ఇట్లా అవుతుందని చెప్పి మనము అనుకుంటాం కానీ దేవుడు ఆయన ఆయన మనల్ని పరిస్థితున్న విషయం గ్రహించకోకుండా మనము ఆయనకు అగేన్స్ట్ గా ఉంటుంటాం చాలా సార్లు ఎల్లుగానే ఉంటాం చాలా నేను కూడా చాలా ఉన్న రీసెంట్ గా మా మదర్ కూడా నేను అనుకున్నా ఈ ప్రభా ఇంత ప్రార్థించిన నాకు ఇట్లా అనిపించింది నాకు మళ్ళీ చంద్రశేఖర మనం డేస్ వచ్చినప్పుడు మా మమ్మీది మెమరల్ సర్వీస్ వచ్చినప్పుడు దశలోనికి వెళ్ళ దాన్ని చెప్పింది కదా వాళ్ళు దేవుని దేవుని రాజులే ఉన్న అంటే మనం వాళ్ళ కోసం అంత చింతకూడదు అని అది రిమెంబర్ చేసినప్పుడెల్లా నేను అప్పుడే మార్చిపోతున్నా అప్పుడే కొంచెం నాకు ఆదరం లాగా అనిపిస్తుంది లేకపోతే ఊరికేనే అట్లా అంటే అంత ఫైతాన్ ఆలోచన అనమాట అది ఏంటంటే ఇలాంటి దుఃఖం దేవునికి మనం దుఃఖం కూడా ఇష్టం లేదు ఎందుకంటే దేవుని ద్వారా హ్యాపీగా ఉండాలని మనం ఉండాలా కానీ ఈ లోకరీతిగా ఉన్నప్పుడు తప్పకుండా అట్లా అవుతా ఉంటుంది అనమాట కానీ ఇక్కడ యోగ విషయంలో కూడా ఆయన టెస్టింగ్ జరిగింది ఆయన ఆయన కూడా ఆయన బాధ పడ్డా కూడా ఆయన నమ్మకం విశ్వాసం దేనిలో వదులుకోలేదు అంటే నేను నేను ఏమన్నా పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయము అంత ఆయన అంత విశ్వాసము అంత నమ్మకంగా మనము ఉన్నాము అసలు దేవుడు టెస్టింగ్ చేసినప్పుడు టెస్టింగ్ అనుకోవచ్చు సంథింగ్ అదర్ ఛాన్స్ కూడా అనుకోవచ్చు మన లైఫ్ లో ఏది విషయం జరిగిన మనుషులు కోల్పోయినా మనకి జాబ్ పోయినా మనకి ఇంకా ఆస్తి పోయినా ఇంకా వేరే సిచ్యువేషన్ ఏదైనా రావచ్చు ఎవ్రీథింగ్ వీ మే హ్యావ్ లాస్ట్ వర్డ్ నీకు అంత విశ్వాసం ఉందా అసలు ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు అంటున్నాం ఇతరుల కోసం ప్రార్థించాలి ప్లేస్ ఇంకా మనం అంత ఘోర పరిస్థితులు ఉన్న ఉన్న ఉన్నాడైనా యోగు ఆయన స్నేహితుల కోసం కూడా ఆయన కూడా ప్రార్థించండి మళ్ళీ మనం ఏం చేస్తాం మన పరిస్థితే బాలేదు ఇతరుల కోసం ఏం చేయాల అనేసి అట్లా అనుకుంటాం ఒక్కొక్కసారి అంటే మన ప్రాధాన్యం మన కోసమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ యోగు విషయంలో దేవుడు అదే చేస్తున్నాడు యోగు అంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాడాయని అసలు That's what it is. It's the greatest thing, right? Now, I'm sorry. I think here, I'm going sure. sure. sure. to talk about it. I'm going to talk about it, and I'm going to talk about it, Charles. I'm going to talk about the job that fell to the ground in agony, grieving his losses and suffering physically. ఫిజికల్ గా ఎంత అసలు ఫిజికల్ గా ప్రాబ్లం ఫేస్ చేయడం అంటే అసలు చాలా చాలా ప్రాబ్ ఎంతో భయంకరంగా ఉంటుంది కొంచెం చిన్న పుండ్ అయినా కూడా బాడీ మొత్తం నొప్పులు వేస్తుంటది అయినా కూడా దెన్ అప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట దెన్ త్రీ ఆఫ్ జోబ్స్ ఫ్రెండ్స్ సారీ దిట్ ఆన్ ద గ్రౌండ్ విత్ హిమ్ ఫర్ సెవెన్ డేస్ అండ్ సెవెన్ నైట్స్ నో వన్ సెడ్ వర్ టు హిమ్ బికాస్ is how great he suffering was chudandi ila friends issue antunadu la friends ayani suffering issue anta paristhila job undi kuda vaalakosam kuda manle pradinchunani ippudu manamu problem undam ippudu nenu unda na kosam manukuntanu ippudu ma mummy ledu ma mummy ante itla ante ami devul nidrinchindi ippudu physically manamu mentally disturb ayuntam vera vera vallu inka vera paristhini నా దగ్గరికి వచ్చి అనుకోండి నేను చూస్తున్నాను వేరే వాళ్ళని ఒకవేళ నేను చూస్తూ ఉంటాను వేరే వాళ్ళ పరిస్థితి అప్పుడు నేను ఎవరి కోసం ప్రార్థించాలా నా కోసం ప్రార్థించుకోవాలా ప్రభావ నాకు నాకు ఇట్లా సాయం చేయండి నా నేను ఇతరుల వాళ్ళ అక్కడ ఉన్న కోసం ప్రార్థించాలా ఇక్కడ జరిగిన విషయం అది యోబు అంత పరిస్థితిలో ఉండి కూడా ఆయన ఏం చేసినాడు సార్ మెయిన్ గా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థించండు మళ్ళీ మనం కూడా అట్లా ఉండాలా ఇతరుల కోసం మనము మనం ఎంత పరిస్థితి ఉన్నా కూడా పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా మనము మన స్నేహితుల కోసం ప్రార్థించాల మనం మాట్లాడుతుంది మనము అందుకే ఇది చూడండి ఈ విషయాన్ని బట్టి మనం చూసుకుంటే ఇది మనకి మంచి ఎగ్జాంపుల్ అనమాట మనము మన ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ ని మనము నార్మల్ మనము వాళ్ళ పెయిన్ చూడమన్నమాట అంటే మనము పంచుకోవాల వాళ్ళ వాళ్ళ భారం వాళ్ళది ఏదైతే పెయిన్ అయితే ఉందో వాళ్ళ వాళ్ళ ముప్పి ఏదైతే ఉందో హృదయం అంటే పూర్వకంగా మనం వాళ్ళ కష్టమే ముందు మనము ప్రార్థించాలన్నమాట ప్రార్థించినప్పుడు అక్కడ వాళ్ళకి దేవుడు సక్సెస్ ఇస్తాడు దాన్ని బట్టి మీకు దేవుడు ఆశీదిస్తాడు అనమాట అంటే మనల్ని ఆస్వాదిస్తాడు వాళ్ళని ఆశీదిస్తాడు మనల్ని కూడా మనకి ఉండంతులుగా ఆశ్వాదిస్తాడు మాట్లాడుతూ ఉండమంటే ఈరోజు అయితే మనం ప్రార్థన జీవితం అంటే నార్మల్ మన జీవితంలో కోసమే కాకుండా మనము మన స్నేహితుల కోసం కూడా మనము ప్రార్థించడం అనమాట ఓకే ఇంకోటి ఇంకో చూసుకుంటే ఇక్కడ దేవుడు కూడా మన కోసం ప్రార్థించింది అలా ఒకవేళ దేవుడు మన కోసం ప్రార్థించకపోతే మనము రక్షణ రక్షణ పొందే వాళ్ళం కాదు అసలు మనకి అలాంటి సిచ్యువేషనే ఉండకపోతుంది దేవుడు మన కోసం ప్రార్థిస్తుంది కాబట్టి మనము మనం క్షైవంగా ఉండగలుగుతున్నాము సైతాన్ చేతిలో పోకుండా మనం ఇంకా మన మన మన ఆత్మీయ స్థితి ఇంకా ఎదుగుతూ ఉంది అనమాట అంటే దేవుడు దేవుడు కూడా మన కోసం ప్రార్థించడం మాట ముందుగా ఆయనే మన కోసం ప్రార్థించింది మనం నేర్చుకున్న ప్రార్థన కూడా వేసే దగ్గర నుంచి మనం మరి వేసే కూడా ఎంత ఎంత ప్రార్థించింది మళ్ళీ ఆయన ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని చెప్పి ప్రతిసారి దేవుడు మనకి ఎగ్జాంపుల్ చూపించు మళ్ళీ ఆయన ఆయన ఒక రోల్ మోడల్ లాగా మనం చూపించింది కానీ మనం అయినా కూడా ఆ తోలో ఓనే బాము మళ్ళీ కూడా నిజంగా చెప్పాలంటే మనుషులము మనము ఏదో మైండ్ లో వచ్చేసి కాన్సన్ట్రేషన్ ఉండకుండా బైబిల్ మీద వాక్యం మీద ప్రార్థన మీద లోకంలో ఉన్న ఆలోచనలే అనమాట అయితే దేవుడు అదే మనము అసలు అవంతా మనకి ఫెయిట్ అని మీరు ప్రార్థిస్తున్నాం అనేది అంటే ఫస్ట్ దేవుడు మనం ఈ క్వశ్చన్ మనము యాజ్ యాజ్ ఎ క్రిస్టియన్ అంటే మనము ఫాలోవర్స్ ఉన్నాయి మనం ఇప్పుడు మనం రిలీజియస్ ఫాలోవర్స్ నువ్వు సేవ చేస్తున్నాము వాక్యం చెప్తున్నాము ఇతరులకు ఎగ్జాంపుల్గా ఉన్నాం అంటే వాక్యం చెప్పడమే కాదు మన మనం ప్రార్థన చేస్తాం సేవకులం నార్మల్ గా ఉంటాము కానీ మనం ఇంత సేవకులుగా ఉండి కూడా మన స్నేహితులు కూడా అన్యులుగా ఉంటే అది మన తప్పే ఎందుకంటే మనం మన కోసం ప్రార్థిస్తలేమనే వస్తుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే మనము ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ కోసం ప్రార్థించడము మనకి చాలా చాలా ముఖ్యం అనమాట ఇక్కడ చూసుకుంటే మనం మనకు మనము మన కోసం కూడా ప్రార్థించుకోవాలన్నమాట ముందే మనము అది మనం అంటే మన మన ఇతరుల కోసం శక్తి మనకు రావాలని కూడా మనము ప్రార్థించుకోవాలన్నమాట అంటే యోగ గ్రంథం ఈ వాక్యం నేను నేనైతే నార్మల్ ఈ వాక్యం చదివినాను యోగ గ్రంథం మీది ఫార్టీ టూ ఎయిట్స్ లో చూసుకుంటే ప్రార్థన ప్రభ ఈ విధంగా చేయాలి నాకు అసలు నాకు అసలు మంచి రావట్లేదు ప్రభా ప్రార్థన చేయడానికి అసలు ఏమని చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రభాట్ల స్థితి నాకు ఇట్లా ఉందని నేను అనుకున్నప్పుడు నాకు దేవుడు వాక్యం చూపించింది అంటే స్నేహితులు ఏమైనా నాకు మాట్లాడి ఈరోజు మన మాట్లాడుతుంది దేవుడు మనం మనం తెలిసిన వాళ్ళ కోసం తీసుకుంటాం ఫ్రెండ్స్ కోసం అన్ని ఎక్కువ చేయం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అట్టనే ఉంటారు కదా వీట్లనే కదా అని మనం మానేస్తుంటాం వాళ్ళ కోసం ప్రాథం చేయడం కానీ జ్ఞాపకం చేస్తుంది లేని ఇది ఛాన్స్ పడు దేనికి హ్యావ్షన్ అది దేవునికి తెలుసు కానీ మనం ఎంతటి వారు అట్లా ఆలోచన చేయడానికి అండ్ వాళ్ళు వినర్లే అని చెప్పడానికి మన వరకు ఏంటి ప్రాథం చేయడమే వాళ్ళ కోసం ప్రార్థన చేయమని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇతరులకు వాళ్ళ వాళ్ళ క్షేమం కోసం క్షేమం అంటే వాళ్ళ రక్షణ ఉండాలని ప్రార్థించమని మనకి చెప్తున్నాడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు అయితే మనం ఈ వాక్యం ఒకటే కాకుండా ఇప్పుడు మనము దావి గ్రంథంలో చూసుకుంటే దావి మహారాజు కూడా ఆయన ఆయన కూడా ప్రార్థన చేసింది ఫైవ్ టైమ్స్ చేసిన ఆయన ఎందుకోసం చేసినాం మళ్ళీ దేని దేనికోసం చేసిన మళ్ళీ ఆయన ఆయనకి అన్ని ఉన్నాయి ఆయన రాజు అన్ని ఉన్నాయి ఆయన కూడా మళ్ళీ ఆయనకి అన్నిసార్లు ప్రార్థన చేసేవాయనకి కదా మనము మనము నార్మల్ ఇప్పుడు మన రాజులు మన ఆత్మ రాజు సందర్భం మనం దేవుని సంతానంతోనే వస్తాం మనం నేను అంటున్నా అంటే ప్రార్థన నామల్ వన్ ముగించుకొని మనము అసలు అయిపోయింది కదా చూసుకుని నేను ఏం చేసుకున్నాను నా పిల్లల కోసం ఏ చేసుకున్నాను మన కోసం ఏ చేసుకున్నా అట్లా అనుకుని లేదు మనం ఒక టైం టేబుల్ చేసుకొని మన కోసం పక్కన వాళ్ళ కోసం ఇతరుల కోసం మనం కూడా పెట్టుకున్నప్పుడే మనము ప్రార్థన చేయగలుగుతాం లేదంటే మనం ఏం చేసామంటే ఇంకా అట్లాగే మర్చిపోతాం అనమాట మనము మన మనం టైం టేబుల్ జ్ఞా నేను జ్ఞానం ఇచ్చి మనం జ్ఞానం కలిగి ఆ దాని ప్రకారం మనం టైం టేబుల్ తీసుకుని ప్రార్థించాల తప్పకుండా ప్రార్థించాలని చెప్పి మనకి మాట్లాడుతున్నాం నాకైతే కనిపించింది ప్రభావా నేను ఏం ప్రార్థించాలి నేనైతే ఉన్నాక నేను ఏం ప్రార్థించాల ప్రభావా ఏమని నాకు ఏం మనసు రావట్లేదు అన్నప్పుడు ఇది స్నేహితులందరూ ఓదార్సినప్పుడు వాళ్ళులే ఉన్నారు అంటే దేవుడు నాకు చూపించిన ఏంటంటే మనము క్షేమంగా మనము మనమే క్షేమంగా ఉన్నాం నీ లోపంలో ఏ పరిస్థితి నువ్వు ఉండొచ్చు కానీ నువ్వు క్షేమంగానే ఉండవు నీ స్నేహితులేరు అసలు వాళ్ళు రక్షణ పొందలేదు అని చెప్పి అట్ల దీవుడు మాట్లాడిందనమాట అది అదే నాకు అనిపించింది అసలు నేను బాకీలు చదివినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట ఓ నేను ఇట్లా దీనికోసం ప్రార్థించలేదు అనేసి నాకు నేను వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ గాడ్స్ వర్డ్స్ వాట్ ఎవర్ లీస్ ఏంటంటే ఆయన చెప్పిన వర్క్ మనం కంప్లీట్ చేసుకోవాలి ఇంకా నేను నార్మల్ గా నాదే చేస్తున్నాను నేను ఇంకా ఆలోచన చేస్తున్నాను నాదే అని నాకు దేవుడు మాట్లాడింది నాకు కనిపించింది అనమాట సో ఇది ఈ వాక్యం అందుకే షేర్ చేసుకున్నాము అయితే మళ్ళీ చాలా చూసుకున్నాను ఇక్కడ ఈ మోగు నలక రెండు నలక రెండు పదే వర్యాన్ని చూసుకుంటే వస్తుంది చూడండి కొంచెం అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్లర్ పెంకు తీసుకొని బూడిదే కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకా యథార్థను వదలక వదలక గింజ దేవుని దూషించి మనము కమ్మని ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చిన ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు ఆయన ఆయన ఏం చేసి అసలు అట్లా అంటే వాళ్ళ భార్య కూడా విసిచ్చుకున్నాను ఆయనను అంత భయంకరమైన శ్రమాలు వచ్చినా ఆయనకు మనమైతే అట్లా లేదు దేవుని దయ వల్ల మనం నిజంగా చెప్పాలంటే యూఆర్ వెరీ బ్లెస్డ్ ఆయన కూడా మనకు దేవుడు మన శిక్ష పరీక్షించడానికి ఇంత ఇంత సిచ్యువేషన్ లో మనం పెట్టలేదు దేవుడు అయినా ఆ రోజు ఆ కాలంలో యోబుకి పెట్టిను ఆ యోబు మళ్ళీ ఇతరుల కోసం ప్రార్థించడము ఎంత గొప్ప గ్రేటెస్ట్ థింగ్ అది అసలు నేనైతే అనుకున్నా నాకు అనిపించింది ఏం మమ్మీని కోల్పోయి ఇలా బాధపడుతున్నా ఇది అనుకుంటే ఇది అంతే యోగం ఉందట అసలు ఆయన ఇంత సేవలు అనుభవించిన చెప్పి మళ్ళీ నాకు దేవుడు మాట్లాడింది అట్లా ఇంకోటి చూసుకున్నాం ఇక్కడ యోగు నల్ నలభై యా ఎనిమిది వచ్చి కాబట్టి ఏడు ఎడ్లను ఏడు కొట్టెళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యాపు యోగు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అప్పుడు నా సేవకుడయ్యో నైగు సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండున్నట్లు నేను అతనిని మాత్రము అంగీకరించడను ఏదైనాగా నా సేవకుడైన యోగు ఆ పలికినట్లు మీరు నన్ను కూచి యుక్తమైనది పలుక పలుకలేదు చూసిన ఇక్కడ దేవుడు యోగుని బట్టి ఆయన వాళ్ళ కోసం కూడా వాళ్ళని కూడా నేను దర్శించిండు అంటే మనం కూడా అట్లా యథార్థవంతంగా ఉండాలని అంటే అట్లా ఉన్నప్పుడు మన తరపు నుంచి కూడా దేవుతరులను అంటే వాళ్ళని కూడా జిలిస్తాడు మనం వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళ స్నేహితుల కోసం వాళ్ళ కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన త్రు వాళ్ళ వాళ్ళను వాళ్ళకి కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు మనం అది కోరుకోవాలి మనం మనం మన మనస్ఫూర్తిగా మనం దేవు దేవుడు వాళ్ళ సేవకుల ప్రార్థన వింటాడు అనమాట అందుకే మనము ఇతరులకు స్వామి ప్రార్థించడం అప్పుడు మన త్రూ ఒకవేళ పర్సన్ ఏదైనా ఏ పర్సన్ అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉండి ఇలా ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏదైనా పాపం చేసినా కూడా వాళ్ళు వాళ్ళ కోసం మనం ప్రార్థించినప్పుడు కూడా దేవుడు మనల్ని బట్టి కూడా వాళ్ళని క్షమించి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు దేవుడు అయితే దేవుడు అంతా మాట్లాడుతున్నారు మనం ఈ రోజు అందుకనేసి మనము అంత జాగ్రత్తగా ఉండాలి మనము అంత జాగ్రత్తగా మనం మాట్లాడ మనం ప్రార్థించాలనుకుంటుంది దేవుని దేవునికి మనం టెన్త్ వర్స్ చూసుకున్నాము మనము పొద్దునము టెన్త్ వర్స్ లో యోగు నలభై రెండు పద ఉద్యాము మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహువా అతని క్షేమ స్థితిని మళ్ళా అతనికి దయచేసేము మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండాకండి అధిక యహోవ అతనికి దయచేసేను అందుకే ఈ వాక్యం వల్ల తెలియజేయాలంటే మనం ఈ వాక్యం ఆ మనిషి మనం ధ్యానించుకొని మనసులో పెట్టుకొని ఇతరుల కోసం ప్రతిసారి మనము తప్పకుండా మన స్నేహితుల కోసం ప్రాధ్యం దేవుడిచ్చే ఆశ్వయం పొందుకొని ఇంకా ఇతరులకు వచ్చే నేను అనుకున్నాను దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఇచ్చిన సిస్టర్స్ కూడా వందనాలు చెల్లిస్తున్నాం సాధన చేద్దాం ముగిద్దాం స్థితి స్థితి స్థితి స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రశుద్ధాత్మ దేవ కృపా కలిక రంగల్ దేవ ఏసియా ప్రభాతాన్ని మరి మాతో మాట్లాడిన వాటిని బట్టి మీకు ఈ వందనాలు చెల్లిస్తున్న విజయంగా వాళ్ళు ఏ విధంగా ప్రార్థించాలి ఇతరుల కోసం జీపీ ప్రభావతో మాట్లాడిన తండ్రి ఏసీఆ ప్రభావం ఇతరుల కోసం ప్రభావతం మా స్నేహితుల కోసం ప్రార్థించే విధంగా ఉండాలి తండ్రి వాళ్ళ క్షేమ వృద్ధి కోసం కోరుకోవాలి ప్రభాతాన్ని అలాంటి ప్రభాతం బాధ్యత కలగజీ బాధినాండి వాటి కోసం ప్రార్థించాలి ప్రతి గుడ్డని నాకు నేర్చుకోవడం ప్రభా వారి కుటుంబంలో నాకు నేర్చుకోవడ ప్రభావని ఆచర్దించండి ప్రభావ చదివిన వాక్య ప్రభావం నిరంతరంగా ఫలింప చేసిన కృప దాచు మనం ప్రార్థించాలి మాత్రం ప్రార్థనా అంశాలు ఉన్నాయి యాదగిరి బ్రదర్ రేణుకా సిస్టర్ అబ్బి కొరకు మరణముట్టి తాకి స్వస్థపరచాల యాదగిరి బ్రదర్ ని దేవుడు రక్షించుకోవాలి రేణుకా సిస్టర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి అబ్బి కొరకు ప్రార్థించండి అక్క ప్రైజరాడ్ అక్క ప్రయోజులాడమ్మా ముగ్గురు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు కృపా సత్య సంపూర్ణవు మహోన్నతుడమైన ఏసయ్య గొప్ప కార్యములు మా పట్ల చేసిన దేవుడ ప్రభ ఇంతవరకు మా పట్ల ప్రభ మీరు చేసిన ప్రతి విధమైన కార్యంను కొట్టి ఆశ్చర్యక్రియలను బట్టి స్వస్థతలను బట్టి ప్రభా విడుదలను బట్టి నీకు వందనా చెస్తున్నాం మా ప్రార్థనలకు చెవివాడ నీకు వందనా చెల్లిస్తున్నాం జీవం గలన మా తండ్రి ఇక సాయంత్రకాల సమయం ముందు ప్రభ మరి యాదగిరి బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం అయినా అతని అబ్బిడ్ ప్రభ మరి యాక్సిడెంట్ నుంచి ప్రభ మీరు రక్షించుకున్నారు ప్రభ కుటుంబం ని కుటుంబం అంతటి ప్రభ రక్షణ భాగ్యం దయచేయండి రెక్కలు చాటిన భద్రపరచుకోనండి ప్రభ ప్రతి విధమైన స్వస్థత ప్రతి అవయవంలకు మీకు జీవంలో పోసి ప్రభ బ్రతికించండి ప్రభ అతని అబ్బిడ్లో సంపూర్ణమైన మార్పులు చేయండి ప్రభుత్వ మారు మనసు తగిన ఫలములు ఫలించుటకు ప్రభ మీరు గొప్పగా లేవనెత్తండి ప్రభ మీకు కృపలు జ్ఞాపం చేసుకుంటే కుటుంబం కూడా మీరు రక్షణలోకి నడిపించమండి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా రెండు కసిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా ఆశ్చర్య కారం జరిగించే వాడవు ప్రభ సేవలో గొప్పగా వాడుకుంటున్నాం తండ్రి ఆ బిడ్డతో మీరు మాట్లాడుతున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం అదేవిధంగా ప్రభావతం ఆ బిడ్డ విషయంలో మీరు కార్యం జరిగించండి ప్రభా డైజెస్టివ్ సిస్టమ్ సరిచేయండి ప్రభా మీకు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం నాయన నా విమోచకుడు సజీవుడవు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అభివిషయంలో కూడా ప్రార్థిస్తున్నా చిన్న బిడ్డ మీరు ముట్టండి సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభ జ్వరము ప్రభ బలహీనతల నుంచి బిడ్డకు మీరు విడుదల ప్రకటించమని ప్రార్థిస్తున్నాం నీ ఒక గొప్ప కార్యం నా బిడ్డ పిట్టు జరిగించమని పరిశుద్ధాత్మ దేవ పరిశుధాత్మ కార్యంలోని ప్రభ వీరి గృహములలో జరిగించి ప్రతి ఒక్కరిని మీరు ప్రభావ మార్చుకోనమని నీకు గొప్ప కార్యంలో ప్రభావ జరిగించ సాక్షి బిడ్లుగా నిలబట్టి మన ఏ సే శక్తి కలంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం ఎల్లి సొమ్మ గురించి కంటి చూపు గురించి సుందర్రావు బ్రదర్ సుందర్రావు బ్రదర్ గురించి ఆయన రక్షణ పొందాల స్వస్థత కలగల యాదమ్మకు దమ్ము అమే అనారోగ్యంగా ఉంది ఆమె దేవుడు స్వస్థపరచాలా ఉదయ సిస్టర్ కి రేపు సర్జరీ ఉంది ఆ సర్జరీ కొరకు మరి దేవుడు సహాయం దేలా నలుగురు గురించి ప్రార్థించాడు ఎలిషమ్మ సుందర్రావు యాదమ్మ ఉదయ సిస్టర్ సరే బేదర్ ప్రార్థిస్తాం పరిశుద్ధుడ తండ్రి కృపామేడ జీవం గల దేవాసు ప్రభానికి ఎంతో అన్నాలైనా నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి మహా దేవ దేవా నికే స్తోత్రం నైనా నా దేవ నా ప్రభావ ఇక సాయంకాల సమయనైనా మీ ప్రియులందరితో కలిసి నైనా నేను ఆరాధించటకు స్థుతించటకు ఇచ్చిన బట్టి నీకు ఎంతో వన్నాలు ప్రభావ కృతజ్ఞత అస్తుతులు సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం నా దేవ నా ప్రభావ నా దేవ నా తండ్రి వాక్యంధర ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభా నైనా స్నేహితుల గురించి ప్రార్థించినాడు ప్రభావ నైనా ఏబుని ఎంతగానో ద్వేషించినా కానీ ప్రభా నైనా ఏబు ఎంతగానో ప్రోత్సాహనంతో తన స్నేహితుల గురించి ప్రార్థించిన నైనా ఏబు నిమిత్తమే తన స్నేహితులు మీరు క్షమించినారు నా దేవ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో ప్రభావ ప్రార్థన జీవితం ఒక మనుషుని ఏ రీతిగా మారుస్తుంది అనేది మీరు మాకు జ్ఞాపకం చేసినారనైనా ఇతరుల గురించి ప్రార్థిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేది మీరు మాకు చూపించినారనైనా కాబట్టి నైనా ప్రతి దశల్లోనైనా అన్ని వేళల అన్ని సమయంలోనైనా అనేకుల గురించి మేము ప్రార్థించాలా నా దేవ మరి విశేషంగా ప్రభావ నైనా ఉచ్చరింపు స్థౌక్యం కానీ ములుగులతో మేము ప్రార్థించాలా ప్రభావ అలాంటి ప్రార్థనలు మాకు లేవు ప్రభావ అనుగరించమని ప్రార్థిష్టమైన అలాంటి ప్రార్థన జీవితం మాకు అందరికి అనుగరించమని ప్రార్థిష్టమైన కృపగల దేవానికి సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ప్రభావ బలపరిచినారు హెచ్చరించినారు మేము ఎలాంటి ప్రార్థనలు చేయాలని ప్రవ్వ నీకు ఎంతో వందనలు నర్పించుకుంటున్నామైనా ప్రభావ విత్తమైన ప్రతి వాక్యాన్ని మా హృదయాలలో మా జీతాలలో ఫలపరితం చేయండి నీరు కట్టి ఫలింపేసి ఆ వాక్యం ప్రకారం మేము ముందుకు పోలాగనే కృప దయచే మేము ఆ రీతిగా ప్రభా ఉదయ శిస్తరి గురించి మేము ప్రార్థిష్టమైనా విస్తర్ మీరు కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని అయినా భయంకరమైన శోధ నుంచి మీరు తప్పించినైనా అప్పుడే ప్రభావ రేపు సర్జరీ ఉంది ప్రభా సర్జరీలో మీరు సహాయపడండి అయినా పత్తి ఆటంకపరుస్తున్న దురాత్మలైన గద్దిస్తున్నాం ఏసుకరిస్తున్నామున దేవ అక్క సర్జరీస్ లో ప్రభావ మీ అస్తం తోడించిన ప్రభావ ఇలాంటి దుష్ట శక్తులు పనిచేయకుండా ప్రభా మీ తలంపు జ్ఞానం పెట్టండి నా దేవ డాక్టర్ల పరమ డాక్టర్ మీరు ప్రభా స్వస్థపచ్చి యోహోవాన్ని నేనే అన్నారు తండ్రి ఏసుక్రీస్తనామని మేము ప్రాదిష్టమైన బిడ్డకి సంపూమైన స్వస్థత కలుగును కాక హాలీ పరిశుద్ధాత్మకార్యం మీరు జరిగించినైనా దైవానికి ఎంతో వందాలైనా సర్జరీలో అయినా మీరు గన్న విజయం తెచ్చిన బ్లడ్ కూడా ప్రభావ దొరకాల ప్రభ బ్లడ్ ఇచ్చే దాతల మీద ఇచ్చేమని ప్రార్థిష్టమైనా ఏ డాక్టర్ అయితే ప్రభావ ఒక సర్జరీ చేస్తుండో అతను ఒక ఓ ప్రభ మీ ఆధీనంలో తీసుకోమని ప్రార్థిష్టం ఆయన ఎలాంటి దురాత్మలు ఆటంక పరచడానికి వీల్లేదు ఎలాంటి దుష్టాత్మలు అతను ప్రేరేపించడానికి వీల్లేదు ఏ సు క్రీస్తున్నామని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆ డాక్టర్ మీ కంట్రోల్ తీసుకొని అయినా సర్జరీ మీరు సహాయపడండి ఆపరేషన్ థియేటర్ లో మీరు ఉండండి ప్రభావ నా దేవ నా ప్రభావ సిస్టర్ కు ధైర్యం అనుగించండి బలపరచండి కుటుంబీకులందరినీ ప్రభావ బిడల మీ భవిష్యత్తు మీరు దీవించండి ప్రభావ తన భర్తను కూడా మీ రక్షణ పొందాలా కుటుంబంతో ప్రభావ నేను మహింపచ్చిన మీ కొరకు గొప్ప సాక్షి ఉండాలా త్వరగా డిశ్చార్జ్ కావాలా ప్రభ అయినా ఎస్ మీ గురించి ఘనంగా సాక్ష్యం ఇవ్వాలా అనేకులు అంటే గొప్ప కార్యాల వారి జీతం జరిగించండి సజ్జల్లో ఘన విజయం అనుగరించి మీ మహిమల మీద మరి విశేషంగా ప్రభ స్వస్థత పొందిన ఆమె రక్షణ పొందాల కుటుంబ అంత రక్షణ పొందాల ఓ దేవారి పాపను క్షమించినైనా మీకు అనుకరించి పంచే రక్షణ మార్గం బిడలకు అనుగరించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా యాద శిశ నుంచి ఆ బిడ్డ మీరు ముట్టండి ప్రవ మీరు స్వస్థపచ్చండి ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాం తండ్రి ఏసయ పత్తి విధమైన పతి రోగాలను పత్తి అనారోగ్యాలను గర్దిస్తున్నాం ఏసు క్రీస్తు నామం పతి శరీరానికి ప్రవ సమాధానం నా తండ్రి సమృద్ధికరమైన జీవం ప్రవ ఇవ్వడానికి లోకానికి రచననైనా సమృద్ధికరమైన జీవాన్ని ప్రవ ఆ మీరు అనుగరించమని ప్రాదిష్టమైన ఏసు నామమున హలలుయ ప్రవ స్వస్థ పచ్చండి ప్రవ నైనా రక్షణ పొందలాగిన మీ కృప దయచేనైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రాదిష్టమైన రక్షణ కార్యం జరిగించండి ఆ రీతిగా ప్రభా సుందర గురించి మేము ప్రాదిష్టమైన మీ కృపల్లో బిడ మీరు జ్ఞాపకం చేసుకునేనా పాపంని క్షమించండి మీ కనికరి చూపించి ఎన్నో ఆపదల నుంచి ఎన్నో ప్రభా మరణ గండాల నుంచి ప్రభావ బిడ్డలు మీరు కాపాడినరుతండి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలైనా మీ ఆవిషి ప్రవాహ బిడ్డలకు మీరు ప్రోక్షింపజేసి ఓ ప్రవా తండ్రి ఒక లివర్ ప్రభ తల్లించి అరికాలకు పత్తి లివర్ లో ప్రభా మీ రక్త పరోక్ష అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆ లివర్ ప్రభ ఆ కాటంపతున్న దురాత్మలను ఆ దృష్టాత్మలని గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాములు చీకర్ శక్తులు కాలిపోనుగాక ఏసుక్రీస్తున్నాము మన హలలుయ్య ప్రభా సంపూమైన స్వస్థాను గురించి నైనా ఆ లివర్ రెస్టోర్ చేయమని ప్రార్థిష్టం ఓ ప్రభావ క్రొత్త లివర్ మీరు అనుగ్రించమని ప్రాధి ఇంక్రూజ్ చేయమని ప్రార్థించడం అయినా హలగ సంపూణి మీరు దయచేనైనా గొప్ప దేవానికి ఎంతో బంధాలైనా మీ సేవ చేయాలన్నా మీ కొరకు సాక్షిని పెట్టుకోవాలని సహాయపడండి నా దేవ నా ప్రభావానికి ఎంతో బంధాలు ఆల్కహాల్ ఇస్తాన దురాత్మను ఆ తాగుబోతు దురాత్మను ఏ స్వీక్రీస్తున్నా పాతాలలో అందిస్తున్న ఫోర్స్ తాగితానా అతన్ని విడిచిపెట్టు ఏ నా దేవా నా ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించి అగ్ని కంచి పెట్టండి అయినా ఇక మీదటైన ప్రభావ మీ కొరకు జీవించలా అయినా సాయపడండి కనికరం చూపించిన అదృష్టాత్మ నుంచి బంధకాల నుంచి సంపూ విడుదల ప్రకటిస్తున్నాం ఏ సూకరిస్తున్నాము ఓ గొప్ప దేవ మీరే అద్భుత కార్యం మీ సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రభావ ఎలి సమస్య స్థిర మేము ప్రార్థిష్టం ఆ బిడ్డ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ఆ కండ్ల ప్రభ ఒక సర్జరీలో కూడా ప్రభావ మీరు సహాయపడండి అయినా మీరు ముట్టండి ప్రభావ మీరు రక్త పరోక్షాన్ని గురించి మనం ప్రార్థిష్టం చూపులు ఓ ప్రభావ కంటి సంపూర్ణంగా మెరుగు పర్చు పరచబడుగా ఆస్తు క్రీస్తు నామూ మీరు ముట్టి స్వస్థపరచండి నా దేవానికి ఎంతో వర్ణాలు చెల్లికుంటున్నాం గొప్ప కార్యం జరిగించినైనా రక్షణ బంధాల నైనాక సర్జరీలో మీరు సహాయపడండి అగ్ని కంచి పెట్టండి కుటుంబంతో ప్రభ రక్షణ బంధాల ప్రభ నా దేవ నా ప్రభ మీ కార్యం గొప్ప దేవ నా తండ్రి ఓ ప్రభ మీరు వెరుగుంచైతే మీరు ప్రార్థిస్తారు ప్రతి ఒక్కరు ప్రభ విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపచ్చిన వాక్యం సెల్విస్తుంది ప్రభావ తండ్రి మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏసుక్రీస్త నామం మేము ప్రార్థించడం స్వస్థపచ్చి యోహో అని కాబట్టి నైనా ఆ బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన సమృద్ధికరమైన స్వస్థత కలుగును కాక ఎస్సుకరిస్తున్నాము మన హలలు మీకు గొప్ప సాక్షిని పెట్టుకోండి రక్షణ మరణం తండ్రి మహిమ పచ్చిలా అన్న మీరు లేవనెత్తమని అదేవారితిగా కేబీపీఎం గ్రూప్ ప్రదర్శిస్తున్నారు కుటుంబీకులు అందరి గురించి కూడా మేము ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకొని అయినా మీకు కనికిరం చూపించినైనా నూతనంగా మీరు అభిషేకించి వాళ్ళ పరిచరల్లో ప్రవ్వా అనేక ప్రాంతాలకు వెళ్తుండగా ప్రవ్వ ప్రతి బిడ్డను ప్రవ్వ బలంగా మీ సేవలో మీరు ప్రభా సమయాన్ని మీరు సద్వినియోగం మీ కృప తెచ్చేయండి పత్తి విషయాలు మీ కృప మాకు అనుగరించినైనా గొప్ప దేవ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకొని మీరు ఆకరి ఉంటున్నాం ప్రభావ నైనా ఏసయ్యా అనేకులు మేము మేము సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ అలాంటి కృప మాకు అనుగరించండి ప్రభావీ కృప్లను ఇంకా ఎంతో మంది ఆరాధనలో పాల్గొన్న కుటుంబీకులు మీరు జ్ఞాపకం చేసుకునైనా పత్తి బిడే మీరు ముట్టి స్వస్తపచ్చి బలపచ్చి ఈ చివరి దినాల్లో ఒక అగ్ని జ్వాలల్లాగా ప్రభావ అనేకులు ప్రభ దుష్ట శక్తులను పారదోలి ఓ ప్రభా సైనికులాగా యుద్ధ శురులాగా మీరు తయారు చేయాలి నూతనంగా అగ్నితో మీరు అభిషేకించినైనా మీ మహిమార్థమై ప్రతి బిడలు నిలబెట్టుకోని ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ మీ మహిమార్థమే మిమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థనకు మీరు జవాబు ఇస్తున్నారనైనా ఎన్నో ప్రార్థనలు మీరు విన్నారు ఎంతో స్వస్థత పొందినారు ప్రవ్వా మరణ పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ప్రవ్వ మీరు బ్రతికింపజేస్తున్నారనైనా ప్రవ్వా మా ప్రార్థనలన్నీ మీ సరీ చేయమే సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రవ్వ ఇంకా బలమైన ప్రార్థనలు మేము చేయాలా నశించిపోతున్న ఆత్మల కొరికి కూడా మేము ప్రార్థించాలా ప్రవ ఆ రీతిగా ప్రవ ప్రార్థన ప్రవ పరులుగా ప్రవ ప్రార్థన శక్తిగా తండ్రి మీరు మామూలు మందరిని ఆ రీతిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం పరిశుధాత్మ దేవ మీ సాయం మీ ఆత్మధర్మం నడిపించి పరిశుధాత్మలు మేము ప్రార్థించలాగిన కృప దైత్యం అని సమస్త ఘనత మనీ మా ప్రభావం తండ్రి ఏ సయ్యా నీకే చెల్లించుకుంటు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దయచేసు కళ్ళు మూసుకోండి మన ప్రభైన ఏసు కృప సమాధానం ఇక్కడ కూడచ్చాడు ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన అందరికీ సిస్టర్స్